ఈతన సంఖ్య రెండు వందల ఇరవై రెండు ఏమిటికి తాము దామే హరి దాసు నేను దురితములు హరితొల్లే తను శరడపుడి చాలి చిన్నాడు మరినాడే తిరుమంత్రము చే పుట్టుబులుహరి భూమి మునుపే గట్టి ముద్రలనే కడిపినవాడు నట్టుకొను అజ్ఞానము వెనకకే పట్టి గురుని చేపినవాడు ఇహ పరములివినులపుడే సహజ ధర్మమున జరిపినవాడు పీతముగా శ్రీ వెంకటపతి నను బహుదాసులలో